jadi lokungara nay bhajago bindam bhajago bindam my dear friends and my dear masters ిస్ గ్రేట్ అర్త్ మిత్రులారా మనము ఇప్పుడు యోగం అన్న పదం గురించి మనం తెలుసుకుందాం అలాగే ఆ రకరకాల యోగాలు అన్నది దాని గురించి మనం తెలుసుకుందాం యోగి అన్న పదం యోగం లోంచి వచ్చింది కనుక యోగము అంటే ఏమిటో తెలుసుకోకుండా మనం యోగి కాలేము కదా కనుక ఆ యోగము అని తెలుగులో అంటాము యోగం అని సంస్కృతంలో అంటాం యోగహ లేకపోతే యోగం అని మనం సంస్కృతంలో అంటాము తెలుగులో యోగము అంటాం హిందీ భాషలో అయితే యోగ్ అంటాం అదే కన్నడ భాషలో అయితే యోగ అంటాం ఇంగ్లీష్లో కూడా యోగా అంటాం సో యోగము అంటే ఏంటయ్యా అంటే యుంజతే యోగ యుంజతే యోగ యుంజతే యోగ యుంజతేంజతే అంటే కలపడం కనుక ఏదన్నా కూడాను కలిసి ఉంటుండాలి ఒకప్పుడు విడిగా ఉన్నా ఇంకొకప్పుడు కలిసి ఉండాలి కనుక ఈ ఈ కలవడం అన్న దాన్ని యోగము అంటారు ఇప్పుడు ఈ చేతి వెళ్ళు ఉన్నాయనుకోండి ఈ చేతి ఉన్నాయి మామూలు అయితే విడిగా ఉంటాయి అవునా కానీ అప్పుడప్పుడు వాటిని కలిపి పెట్టు ఉండాలి చూసారా అంటే ఈ రెండు చేతులు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయి కలిసిపోయి ఉన్న స్థితిలో ఉన్నాయి అంటే యోగ స్థితిలో ఉన్నాయి చూసారా అంటే అంటే ఈ వేళ్ళు ఈ ఐదు వేళ్ళు ఈ ఐదు వేళ్ళు ఈ చెయ్యి ఈ చెయ్యి రెండు కలిసిపోయి ఉన్నాయి చూసారా ఇది యోగం చూశారు యుంజతే ఇది యోగ ఓకే అలాగే ఆ రెండు పాదాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్ మామూలుగా మనం ఇలా ఉంటాం రెండు కాళ్ళు వేడే వేరేగా ఉంటాయి రెండు పాదాలు వేరే వేరేగా ఉంటాయి మామూలు స్థితి అది కానీ ఎప్పటికప్పుడు ఆ పాదాలు రెండు కలిపేసుకుంటూ ఉండాలి చూశారా అప్పుడు ఏంటంటే ఆ రెండు పాదాలు కలిసిపోయి స్థితి ఆ కలిసిపోయిన స్థితిని యోగము అంటాం యూంజతే ఇది యోగ ఓకే మామూలుగా చేతులు వేళ్ళు అల్లు విడివిడిగానే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు కలపడం నేర్చుకోవాలి మామూలుగా అయితే కాళ్ళు విడివిడిగానే ఉంటాయి కానీ ఎప్పటికప్పుడు మధ్య సమయ సమయానికి వాటిని కలపడం నేర్చుకోవాలి ఏదైనా కానీ ఏవైనా రెండు వస్తువులు ఉంటాయి ఆ రెండు వస్తువులు కలపడం అనమాట అది యోగం ఇది అందరూ బాగా మనసులో దాన్ని పెట్టుకోవాలన్నమాట అసలు యోగం అంటే బేసిక్ డిఫినేషన్ మౌలిక నిర్వచనం మౌలిక అవగాహన ప్రాథమిక అవగాహన ఏమిటాయంటే కలిసి ఉంటే కలదు సుఖము కలిసి ఉంటే విడిగా ఉంటే కూడా ఉంది దుఃఖము లేదు కానీ కలిసి ఉంటే సుఖము ఎవరైతే ఈ కలిసి ఉండడం అనేది నేర్చుకోరో విడిగా ఉన్నప్పుడు దుఃఖిస్తూ ఉంటారు ఎవరైతే ఎవరెవరైతే ఈ కలిసి ఉండడంలో నిష్ణాతులుగా ఉంటారో వాళ్ళు విడిగా ఉన్నప్పుడు కూడాను భౌతికంగా మానసికంగా ఎప్పుడు కలిసే ఉంటారు కనుక ఈ కలిసి ఉండడం అన్న దాన్ని అభ్యాసము చేయవలే దాని పేరు యోగ అభ్యాసము రెండు పదాలు ఉన్నాయి యోగము మరి అభ్యాసము యోగమంటే అంటే ఏదేని రెండి కలయిక అభ్యాసం అంటే మనం ప్రాక్టీస్ చేయడము ఓకే కనుక యోగ అభ్యాసము యోగము అంటే కలయిక రెండింటి చేరిక రెండింటి ఏకత అభ్యాసం అంటే దాన్ని మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా దాన్ని మనం మళ్ళీ మళ్ళీ చేస్తుంటే అందులో ఒక సానబెట్టడం వస్తుంది ఆ యోగంలో సాన పెట్టడం కనుక మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ యోగము యోగ అభ్యాసము యోగం అంటే ఏంటో తెలుసుకోవాలి దాన్ని అభ్యాసం చెయ్యాలి అప్పుడు యోగి అవుతావు చూసారు నీకు యోగం అంటే ఏమిటో తెలుసు తెలుసుకోకుండా నువ్వు యోగి ఎలా అవుతావు యోగం అంటే ఏమిటో తెలుసుకున్నా కూడా నువ్వు దాన్ని నిరతము అభ్యాసము చెయ్యవలే ఆ అభ్యాసం చేసినప్పుడు నువ్వు ఆ యోగి అవుతావు ఓకే సో యోగం అంటే కలయిక అభ్యాసం అంటే నిరతము దాన్ని చేస్తూ ఉండడము మళ్ళీ అప్పుడు యోగి అవుతావు యోగివిక నాయనా అన్నాడు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో అర్జునా యోగివిక ఆయన ఎవడు ఆ చెప్పిన వాడు ఎవడు యోగంలో నిష్ణాతుడు యోగంలో నంబర్ వన్ యోగి నెంబర్ వన్ మనము గుండా నెంబర్ వన్ అంటాం కదా బాగా వస్తాదు అంటే వాడు అందరినీ తంతుంటే ఊర్లో నెంబర్ వన్ వస్తాదు వాడిని ఎవ్వడు కొట్టలేడు ఇప్పుడు వాడిని ఏమంటాం వస్తాద్ నెంబర్ వన్ లేదా అందరి మీద వాడు దౌర్జన్యాలు చేస్తున్నాడు గుండా నెంబర్ వన్ రావణాసురుడు గుండా నెంబర్ 1 ఓకే సో నరకాసురుడు గుండా నెంబర్ వన్ హిట్లర్ గుండా నెంబర్ వన్ అంటే వారికి అలాగే యోగి నెంబర్ వన్ కృష్ణుడు ఎవరు యోగేశ్వరుడు చూశారు ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయోతివ నీతిర్మమ ఎక్కడైతే ఎత్ర యోగేశ్వరుడు అంటే ఎక్కడైతే ఆ యోగం యొక్క పరాకాష్ట చూశాడు యోగం యొక్క ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎక్కడైతే ఏదైనా యోగం యొక్క పరాకాష్ఠ ఉంటుందో యోగేశ్వరత్వం అంటే పరాకాష్ట యోగం యొక్క పరాకాష్ఠ కలయక యొక్క పరాకాష్ఠ ఓకే కనుక ఈరోజు మనము కొన్ని మౌలికమైన పదములు మనం తెలుసుకుంటున్నాము యోగము అభ్యాసము యోగి యోగివి కాయనా అన్నాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ రకరకాల యోగాలు ఉన్నాయి నేను ఎన్నో ఉదాహరణలు ఇస్తాను ఇవాళ ఉదాహరణకు నాద యోగము తీసుకుందాం అంటే ఏమిటి నేను ఆ యొక్క శృతితో ఆ సంగీతంతో నేను కలిసి ఉండాలి లేకపోతే ఒక తబల ఒక మృదంగము ఒక వయలిన్ ఒక పాట అన్ని కలిపి ఒకటే శృతిలో పాడతారు అందరూ మనం కలిసి లేదు కదా అప్పుడు ఏమవుతుంది అందరూ ఫస్ట్ ఒక శృతి చేసుకుంటారు రెండో రెండున్నర మూడో నాలుగో నాలుగున్నర శృతులు ఉంటాయి కదా అందరూ అందరు శృతి చేసుకుని అప్పుడు వాయిద్యాలన్నీ సరి చేసుకుని అప్పుడు అంటే అందరూ ఒకటే శృతి లయ కూడా ఒకటే అంటే వాయులు వాయించేవాడు ఒక లయ మరి ఇంకో మృదంగ ఇంకో ఉండదు అందరిది ఒకటే లయ అందరిది ఒకటే శృతి ఓకే అందరితో ఆ వైలన్ మృదంగము మరి ఆ యొక్క వీణ ఆ ఫ్లూటు గాత్రము అందరిది ఒకటే శృతి ఒకటే లయ ఆ శృతి అంతా ఒకటే పెట్టుకుని లయ అంతా ఒకటే పెట్టుకుని అప్పుడు వాడతారు అందరు కష్టపడుతుంటే అందరు కళ్ళు మూసుకుని మై మనిషి వింటూ ఉంటారు అంటే ఆ సభ అంతా సంగీత సభ అంతా కూడాను ఒక చక్కటి నాదం అంటే సౌండ్ ఓకే మృదు మధురమైన ధ్వని నాదం అంటాం మృదు మధురమైన శ్రావ్యమైన శాస్త్రోక్తమైన ఆ యొక్క ధ్వని నాదము అంటారు కనుక ఆ నాదముతో అనుసంధానం యోగం ఈ పాడేవాళ్ళు ఆ నాదంతో పాడుతుంటారు ఆ నాదంతో కలిసిపోయి పాడుంటారు ఆ శృతితో ఆ లయతో వినేవాళ్ళు కూడాను అదే శృతిలో అదే లయలో వాళ్ళ మనసులన్నీ కనుక ఆ మనసులు ఆ యొక్క సభలో ఉన్న వాళ్ళందరి మనస్సులు ఈ పాడేవాళ్ళ మనసులు అందరూ కూడాను ఒక ఒక లయలో ఒక శృతిలో ఒక నాదంలో అందరూ అక్కడ చేరుతారు అందరూ ఒక కొండ మీదికి ఎక్కినట్టు అందరూ ఆ నాదంలో లయమవుతారు నాదయోగం అది అభ్యాసం ఆ నాదయోగ అభ్యాసము చేయగా నాదయోగి అవుతాం పండిత్ రవిశంకర్ బిస్మిల్లా ఖాన్ పండిత్ జసరాజ్ భీమసేన్ జోషి మరి మంగళంపల్లి బాలమీకృష్ణ శ్యామంగుడి శ్రీనివాస అయ్య తాన్సేన్ త్యాగరాజు మొసాట్ వీళ్ళంతా ఏమిటి నాదయోగులు అంటే ఎంతసేపు ఆ నాదంలో అలా కలిసి ఉంటారు అన్నమాట ద్వారం వెంకటస్వామి నాయుడు ఉదాహరణకు బీతోవెన్ మరి ద్వారం వెంకటస్వామి నాయుడు గారు ద్వారం వెంకటస్వామి నాయుడు గారు వీరిద్దరి యొక్క కేసు వాళ్ళు పుట్టు గొడ్డి కానీ నాకు కళ్ళు లేవు అని ఏడిచేదా దుఃఖంలో జీవితం గడిపించే గడిపారా వాళ్ళు నాదయుగంలో నిష్ణాతులయ్యే ప్రపంచాన్నే ఏ లోక కళ్యాణం అందించాడు కనుక ఎవరైనా దేవుడు నాకు కళ్ళు ఇవ్వలేదు అని ఏడిస్తే వాడు ఒక వేస్ట్ కెలం కనుక మై డియర్ ఫ్రెండ్స్ నీకు కాళ్ళు ఇవ్వలేదనుకో నోటితో లతా మంగేష్కర్ వేకా కళ్ళు ఇవ్వలేదనుకో నువ్వు భీమసేన్ జోషిగా ఆ శక్తిని అంటే అట్లవి కేంద్రీకరించు ఈ మానవ జాతి మహా దుర్బలమైనది నిజమైనది లేని దాని మీద ఉన్న దాని దాని మీద చూ చూపిస్తున్నాడు కానీ ఉన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయడు చూసారా ఏ మనుషులో కనుక ఉన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది యోగము నీ దగ్గర ఏది ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి సో మై డియర్ ఫ్రెండ్స్ భీమసేన్ జోషి మంగళంపల్లి బాలముడి కృష్ణ షమ్మంగుడి శ్రీనివాస్ అయ్యారు వీళ్ళంతా గొప్ప నాద యువకులు తాన్సేన్ త్యాగరాజు దీక్షిత శ్యామశాస్త్రి చక్కటి యోగివిక అంటే నువ్వు ఏదేని దాంట్లో యోగివిక కలయికలో ఉండు అండర్స్టాండ్ కనుక మైడియా ఇప్పుడు ఎందులో ఉన్నాను నేను నాదయోగంలో ఉన్నాను చూశాడు అంటే నేను యోగిని నాదయోగి నిరే గే నిగమ పా నా కళ్ళతో అక్కడ లేదు నాకు నా అవసరం లేదు పక్క వాళ్ళతో అవసరం లేదు నేను నా సంగీతంతో నాదంతో నేను అనుసంధానితుడని మరి కలిసిపోయి ఉన్నాను ఆ కలయికలో ఆనందము ప్రతి యోగములో ఆనందం యోగం అంటే కలయిక కలయికలో ఆనందం కలయికలో ఉన్నతి పరిణతి ప్రగతి పురోగతి కనుక మైడియర్ ఫ్రెండ్స్ రకరకాల యోగాలు ఉన్నాయి నాదయోగం తీసుకున్నాము ఎందుకు ప్రతి ఇంట్లోనూ ఒక నాదయోగి లేడు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తి నాదయోగి ఎందుకు ఆ లేడు నాకేముంటో అర్థం కాదు ఏం చేస్తున్నారు డబ్బు వెంట పడ్డారు యోగం వెంట పడాలి పేరు ప్రఖ్యాతి వెంట పడ్డారు యోగం వెంట పడాలి చూసారా కనుక అలాగే ను చేసే కర్మ వృత్తి నువ్వు ఒక కొండలు చేసేవాడివి లేకపోతే నువ్వు ఒక క్రికెట్ ఆడుతున్నావు తప్పిల్లేవు చక్కగా బౌలింగ్ చేస్తాడు తెండూల్కర్ చక్కగా బ్యాటింగ్ చేస్తాడు ఆ క్రీడ ఆ క్రీడలో నువ్వు కలిసిపోయి ఉన్నావు నువ్వు క్రీడాకారుడు కళాకారుడు క్రీడాకారుడు అంటే అందులో యోగం అయిపోయాడు ఆ క్రీడాకారుడు ఆ గొప్ప క్రీడాకారుడు గొప్ప కళాకారుడు లియోనార్డో డావిన్స్ కదా అందులో యోగ కర్మసు కౌశలం అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు యోగం అంటే నీ కర్మల్లో కౌశల్యం యోగా కర్మసు కౌశలం మరి ఆ బౌలింగ్ లో కపిల్ దేవ్ బ్రహ్మాండంగా వేస్తాడు వరల్డ్ కప్ తీసుకొచ్చాడు టెండూల్కర్ హైయెస్ట్ రన్ గెటర్ అయ్యాడు చూశారా అంటే ఆ క్రీడాకారుడు అది అది యోగం యోగ కర్మసుకౌలం అంటే కర్మయోగం ఇందాక మనం నాదయోగం అన్నాం కదా గమ గమ గే ఓకే ఇది దీన్ని మనం కర్మయోగం అనడం అనం దీన్ని జ్ఞానయోగం అనం దీన్ని ధ్యానయోగం అనవు దీన్ని హఠయోగం అనం దీన్ని నాదయోగం వాడు మంచి బౌలింగ్ చేస్తున్నాడు మంచి కుమ్మరి వాడు అయ్యాడు కొండలు చేస్తున్నాడు మరి వాడు ఒక చక్కటి మృదంగాలు తయారు చేస్తున్నాడు తయారు చేస్తాడు మృదంగాలు తబలా తయారు చేస్తున్నాడు వాడు తయారు చేస్తుంటాడు చక్కగా బ్యూటిఫుల్ తంజావూరు వీణ వీణ తయారు చేస్తాడు వాడు తంజావూరు వీణ అంటాం ఓకే విజయనగరం వీణ అంటాం అంటే ఏంటి ఆ వీణ వాళ్ళు తయారు చేస్తాడు వాడు కళాకారుడు ఆ వీణ తయారు చేసే కళ ఉందే అది ఆ యోగి ఆ కర్మయోగి కర్మయోగి నాదోగం అంటే వీణ వాయించడం వీణని తయారు చేసేవాడు కర్మయోగి గొప్ప కర్మయోగి వాడు ఎంత పర్ఫెక్ట్గా దాన్ని తయారు చేస్తాడు టంగ్ అంటూనే టంగ్ వస్తుంది చూసారా అంటే ఆ క్రికెట్ కపిల్ దేవు ఆ మరి ఆ ఆ యొక్క ఇదంతా కూడాను గొప్ప ఏ సరే కర్మయోగి ఆ పనిలో నిష్ణాత ఆ పనిలో కలిసిపోయి ఉండేవాడు కర్మలో కలిసిపోయి ఉండేవాడు కర్మతో నువ్వు అనుసంధానంతో ఇది కర్మ ఇది నువ్వు చేసే కర్మ ఇది నువ్వు ఆ కర్మతో కలిసిపోయావు ఇంకా వాడికి ఒళ్ళుపై ఏం తెలియదు అనమాట వాడి ఆనందం వాడి చూసారా ఆ పిల్లవాడు ఆటలు ఆడుకుంటున్నాడు వాడికి ఇంకేం ఏం లేదు వాడికి ఆటలే కనబడుతున్నాయి వాడికి పరిగెత్తు చుట్టాడు ఆటలాడడానికి క్రీడాకారుడు ఆ క్రీడలో కలిసిపోయాడు వాడు అందుకే ఏదేని కలి కలయికలో గొప్ప ఆనందం ఉంది ఆ పిల్లవాడు క్రికెట్ ఆడుతుంటాడు రోడ్డు మీద పోయి ఆడుతుంటే వాడు ఎంత ఆనందము చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడుతుంటే నాకు ఎంత ఆనందము చూసారా అంటే కర్మతో కలిసి కర్మయోగము నాదముతో కలిసి ఉంటే నాదయోగము చూసారా హఠయోగం అని ఉంది కొంతమంది బద్దకృష్ణులు ఉంటారు అంటే వాడికి పొద్దున్న లేవడం బద్దకం అలా తిరగడం బద్ధకం ఎంతసేపు తింది పడుకుంటాడు వాడికి ఏం చేస్తాడు అంటే అరే శీర్షాసనం వేరా తల కింద పెట్టు కాళ్ళ పైకి పెట్టు గంట నేను మళ్ళీ వచ్చేదాకా వాడు ఎంతసేపు పడుకోవడం అలవాటు కనుక వాడికి ఇప్పుడు శీర్షాసనం వేయించాలి లేకపోతే మయూరాసనం వేరా కుక్కుడాసనం అంటే ఆ బద్ధకం వాడికి పోతుంది వారి శరీరం ఎంతసేపు పడుకొని ఉండాలి వాడికి తిని పడుకోవడం వాడికి కాదు కనుక శుభ్రంగా కూర్చుని ఒక కాలి మీద నుంచుని లేదా తల కింద పెట్టి కాలి పైకి పెట్టి అందుని అంటే వారు కష్టం చేయాలి వాడి హఠాయం అంటే కష్టము హఠాయోగం అంటే కష్టయోగం వాడు ఇదిసేపు తిని పండుకొని సోమరిపోతూ తమోగుణంతో హతుడై ఉన్నవాడు మై డియర్ ఫ్రెండ్స్ కనుక వాడు ఆ తమో గుణ నుంచి బయటకు రావాలి ఆ బద్ధకం నుంచి బయలుదేరి రావాలి ఆ సుఖ లాలసత నుంచి బయటకు రావాలి వాడి కష్టం చేయాలి కనుక ఆ తమో నుంచి బయటకు రావాలంటే వాడికి హఠయోగం చెప్పారు హఠయోగం కాళ్ళ కిందికి పెట్టు కాళ్ళ పైకి పెట్టు ఉపవాసం చెయ్యి తిండిపోతున్నావు నీకు రెండు రోజులు నీకు భోజనం లేదు కష్టపడు ఆ సుఖ లాలసత పోగొట్టుకో సుఖ దాల్చుంటే ఏముంటుంది అలా పడి తిని పడుకుని ఒక్కొక్కరు కొంతమంది కొంచెం వెయ్యి మంది వెయ్యి కిలోలుగా ఉన్నాడు కొంతమంది వాడు కదల మెదలు లేడు మనం టీవీలో చూస్తుంటాం కదా ఎంత ఉన్నాడు వాడు వెయ్యి కిలోలు నిజంగా వెయ్యి కిలోలు వాడు జీవితం అంతా మీద అలానే గడిపాడు వాడు అంటే ఆ బాడీని ఎలా పెంచుకున్నాడు వాడు బాడీని పెంచుకోవడము నిద్రపోవడము ఇదంతా తమో గుణ లక్షణం ఆ కుంభకణుని లేపడానికి ఆ నెల వాడు నెల రోజులు వాడు వాళ్ళు కొడితే కానీ వాళ్ళు నిద్రించలేడు వాడు అంటే తమో గుణకి రాజు తినడం తాగడం పడుకోవడం కాయం ఇంత అయిపోయింది ఆ కుంభకాణుడు కనుక అలా కాకుండా పుట్టినప్పుడు వాడు ఇంతే ఉన్నాడు వాడు ఇంత ఎందుకు అయ్యాడు వెయ్యి కిలో అభావా ఎందుకు అయ్యాడు వాడు ఒకటే పని తమో గుణంతో ఉన్నాడు కనుక ఆ చిన్న పంచి కొంచెం హఠయోగం పెడితే ఆ శరీరం పెరగకుండా చక్కగా చువ్వలా ఉండాలి వాళ్ళు కనుక మైడియర్ ఫ్రెండ్స్ శరీరము కుదింపబడి ఉండాలి ఆ కష్టము కాయ కష్టం చేయాలి అది హఠయోగం కాయ కష్టం కాయంతో కష్టం ఎందుకంటే కాయంతో సుఖము కుంభకణుడుగా తయారవుతుంది ఇంత పెట్టుకుని ఒక క్రెయిన్ కావాలి కొంచెం ఇటువైపు తిప్పడానికి వాడి కనుక మైడియర్ ఫ్రెండ్స్ యోగం అంటే కలయిక అంటే నువ్వు ఆ ఆ హఠము కష్టం చేస్తే కానీ తమో గుణ నుంచి బయటకు పడవు కనుక ఆ హఠయోగం ఆసనాలు వెయ్యాలంటాం ఆసనాలు ఎందుకు ఎవడైతే తమో నుంచి బయటకు వచ్చేసాడో వాడికి ఆసనాలు అక్కర్లేదు కానీ ఈ తమోగుణపు దుర్భర జీవితంలో ఉన్నవాడే వాడికి చేయాల్సిందే ఆ హఠయోగం వాడికి కావాలి వాడికి శీర్షాసనం వెయ్యి అంతే తల కిందకి కారెట్ కింద పడితే కొడతా కనుక మై డియర్ ఫ్రెండ్స్ అన్ని ఎక్సర్సైజ్ అన్ని పరిగెత్తు రన్నింగ్ చేయి ఇంట్లో పడుకుంటున్నావు రోజు మూడు కిలోమీటర్లు వాకింగ్ చేయి పరిగెత్తు నువ్వు రన్నింగ్ నాకు నొప్పెడుతున్నాయంటే క్వశ్చన్ లేదు పరిగెత్తురా అప్పుడే నీ బాడీ ఫిట్గా ఉంటుంది దాంపత్య యోగం ఇంకోటి తీసుకుందాం ఒక స్త్రీ పురుషుడు కలిసి ఉండాలి స్త్రీ విడిగా పురుషుడు విడిగా ఉంటే ఈ స్త్రీ తాను ఏడుస్తూ జీవిస్తుంది ఈ పురుషుడు తాను ఏడుస్తూ జీవిస్తాడు విడిగా ఉంటే ఏడుపు జీవితం కలిసి ఉంటే తొంభై శాతం ఏడుపై పది శాతం సుఖం ఉంటుంది కనుక మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని ఏమంటారంటే దాంపత్య యోగం స్త్రీ పురుషుడు రెండు మరి కలవాలి కదా స్త్రీ పురుషుడు కలిస్తేనే ఆ సంభోగం చేస్తేనే ఆ శరీరాలకి తృప్తి చాలా మంది ధ్యానం చేయాలనుకుంటారు దానికి వాడికంటే బ్రహ్మచర్యం పటిస్తారు అంటే మేము ఉండాలి ఆ శరీరం అసంతృప్తంగా ఉంటుంది ఆ మనస్సు అసంతృప్తంగా ఉంటుంది మరి వాడు యోగి కాలేడు ఛానం చేయలేడు కనుక ఆ సంభోగ యోగం ఉండాలి అండర్స్టాండ్ కనుక మేము ఏదో చాలా గొప్ప పని చేస్తున్నాము మాకు ఈ సంభోగం అనేది చాలా అని కొంతమంది అనుకుంటారు వాడు అంటూ టోటల్లీ అవుట్ అనమాట కనుక మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి స్త్రీ పురుషుడు కూడాను ఆ సంభోగ యోగం అంటే వాడు ఎంత సంభోగ యోగంలో ఉంటారో అంత ఆ యొక్క ధ్యాన యోగం కాని ఇంకా ఎన్న కర్మయోగం కానీ జ్ఞాన యోగం కానీ మిగతా యోగ నాదయ యోగాలు కానీ అన్ని చక్కగా నువ్వు సంభోగ యోగంలో యోగ అయిన తర్వాత నువ్వు నువ్వు కర్మల్లో తృప్తిగా బయటకెళ్తావు నీ కర్మల్లో బాగా చేసుకుంటావు నువ్వు తృప్తిగా బయటకెళ్తావు నీ ఆటలు బాగా ఆడతావు నువ్వు తృప్తిగా పాట పాడతావు అందుక మై డియర్ ఫ్రెండ్స్ ఆ స్త్రీ పురుష శరీరములు కలయిక దాన్ని సంభోగ యోగం సంభోగం వాడికి సంభోగ యోగమే లేదు రా ఏడుస్తూ జీవిస్తున్నాడు వాడికి సంభోగాలను దొరకడం లేదు వాడికి మీ అమ్మాయికి ఇంకా పెళ్లి ఉందండి మా అమ్మాయికి పెళ్ళి కాలేదండి చూసారా అంటే ఏంటి కాలేదు అక్కడ అక్కడ సంభోగ యోగం లేదు ఓకే అంటే మా అమ్మాయి ఎంఎస్సి అండి మాకు తగిన వరుడు దోష అంటే సంభోగానికి ఎంఎస్సికి ఇంకో ఎంఎస్సీ రావాలా అదే రామచంద్ర ఒక స్త్రీ శరీరము పోషంభోగం సో మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి దాంపత్య యోగం ఒక స్త్రీ గుణాలు పురుష గుణాలు కలకాలం కలిసి జీవిస్తేనే ఈ స్త్రీ గుణాలన్నీ పురుష గుణాల చేత అలంకరింపబడి పురుష గుణాలన్నీ స్త్రీ గుణాల చేత అలంకరింపబడి పరస్పరం తెలుసుకోవడం కానీ ఒక జీవిత కాలం తుషరా యోగము అంటే ఆ శరీరాలు కలిసి ఉండడము దాంపత్య అంటే జీవితాలు కలిసి ఉండడం ఆ జీవితాలు కలిసిపోయి ఉన్నప్పుడు అంటే కృష్ణుడు ఎనిమిది మంది భార్యలతో కలిసిపోయి ఉన్నాడు ఎంటే ఎనిమిది దాంపత్యాలు చేశాడు ఒకటేసారి వాడివాడి శక్తి మేరకు కొంతమందికి ఒకటే రామాయణాన్ని ఎలా అయినా మనం తిప్పుకోవచ్చు ఇలా అంటే ఇలా అలా అంటే అలా చెప్పొచ్చు అలా రచయిత యొక్క కళ వాల్మీకి ఆ కళలో నిష్ణాతుడు రచయితలో నిష్ణాతుడు వేదవ్యాసుడు ఆ రచనలో నిష్ణాత మహాకావ్యాలు వాళ్ళిద్దరికీ ఆదికవులు నమస్కారములు మనం ఎందుకు కవి కాలేదు వాల్మీకి మనకి తిని పడుకోవడం కావాలి మనకి చూసారా కనుక మైడియర్ ఫ్రెండ్స్ యోగం అంటే ఏదేని కళతో ఏదేని క్రియతో ఏదేని కర్మతో మరి మరి అది చేసిన కర్మ యోగము ఆ యొక్క కళ కనుక మైడియర్ ఫ్రెండ్స్ యోగివిక అన్నాడు నీ బద్దకం ఉందనుకో హఠయోగివిక నీ గొంతు ఉంది నాదం ఉంది నాదయోగివిక నువ్వు కర్మలు చేస్తున్నావు చేతులతో కర్మలు చేస్తాం అంటే ఒక పెయింటింగ్ వేస్తాం లేదా ఒక శిల్పం చెక్కుతాం లేదా ఒక కొండను చేస్తాం సార్ చేతులతో కర్మ మనకి ఇక్కడ నీ చేతులు ఎలా ఉండాలి కర్మలు బ్రహ్మాండంగా ఉండాలి నీ కర్మలు బ్యాటింగ్ బోరింగ్ సో మై డియర్ ఫ్రెండ్స్ చేతులతో కర్మలు చేస్తాం కనుక కర్మల్లో కౌశల్యం ఉండాలి కర్మల్లో కౌశల్యం ఉండాలి సో నాదయోగం అంటే చక్క చక్కగా సంగీతం పాడుకుంటూ ఉండాలి సంగీతం వినాలి అది శృతి లయాన్ని కలుపుకోవాలి హఠయోగం అంటే బద్ధకాన్ని బయటకు వచ్చేందుకు ఆ యొక్క తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టు శీర్షాసనం మయూరాసనం కుక్కుట ఆసనం సర్వాంగ ఆసనం ఓకే పద్మాసనం ఈ ఆసనాలన్నీ బద్ధకల్లోంచి బయటకు రావడానికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్ మా ఇంటి పక్కనే ఒక ఇక్కడే హైదరాబాద్ విద్యానగర్లో ఒక యోగా సెంటర్ ఉండేది నేను ఆరు నెలలు ప్రతిరోజు వెళ్ళి ఇవన్నీ చేశాను నైన్టీన్ సిక్స్టీ అది ఏమిటని తెలుసుకోవాలి బద్ధకం ఉండి కాదు నాకు అది ఏమిటో తెలుసుకోవాలి కనుక అది తెలుసుకున్నాను ఓకే అని చెప్పాను బద్ధకం లేని వాళ్ళకి ఇవన్నీ షీర్సాగుతున్నా ఏమో బద్ధకం ఉన్నవాడే మనకు కావాల్సిందే సో మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ తమోగుణ నుంచి బయటకు కోసము ఆ కర్మయోగము పోయి కర్మ చేయి ఆడు బాగా ఆడు క్రికెట్ బాగా ఆడిరా ఇంట్లో పడుకుంటామే పోయి ఆడు నాలుగు గంటలకు క్రికెట్ ప్రాక్టీస్ చేసిరా చూసారా వీడే ఉంటాడు సార్ నేను నాలుగు గంటలకు పడుకుంటాను సార్ పడుకోవడానికి వీళ్ళే నేను పోయి క్రికెట్ ఆడిరా నాకు ఆటలు అంటే ఇష్టం లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆడిరా నాకు ఆసనాలంటే ఇష్టం లేదు ఇష్టం ఉన్నా లేకపోయినా శ్రీర్స కిందకి పైకి నాకు తెలుసు నీకు పడుకోవడం ఇష్టం అని చెప్పేసి శుభ్రంగా తిని శుభ్రంగా పడుకుంటాను దుప్పటికే కాదు పనికి రాకుండా పోతాం సో మై డియర్ ఫ్రెండ్స్ ఇకపోతే రజోగుణం నుంచి బయటకు రావాలి ఆ రజోగుణం అంటే వాడు టోటల్లీ ఆల్రెడీ యాక్టివ్గా ఉన్నాడు కానీ ఏమిటో డోట చేసేస్తున్నాడు వాడు వాడిపై కొట్టేస్తున్నాడు వీడిపై కొట్టేస్తున్నాడు అనవసరంగా డబ్బు వెంట పడుతున్నాడు కోటీశ్వరుడు అయిపోయాడు కను దుఃఖం ఉన్నాడు రజోగుణంలో ఉన్నాడు రజగుణం నుంచి బయటపడడానికి ఆ రజస్సు నుంచి బయటపడాలి మూర్ఖమైన రజస్సు నుంచి అప్పుడు ఏం చేయాలంటే అరే నీ మనసు ఎక్కడెక్కడికో పోతుందిరా చీఫ్ మినిస్టర్ అంటావు అది సరిపోతుంది మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అంటావు సర్పంచ్ అంటావు నీకు మంది నీ వెనక ఉంటే కానీ నీకు సుఖం లేదు నీకు అది అది దుఃఖం నీ మనసు పలు పలు విధాలు పోతుంది దాన్ని కట్టు నీ మనసు గింగిరాలు తిరుగుతుంది బిఏ లెక్కలు చేసిన తర్వాత బిఏ హిస్టరీగా అంటే బీఏ హిస్టరీ చేసిన తర్వాత మనం ఎంఏ జాగ్రఫీగా అంటే ఎంఏ జాగ్రఫీ వాడు ఎంతసేపు అవే కావాలి చాలా గొప్పంగా ఉంటాడు వాడు అంటే లైఫ్లో జీవితంలో అన్ని హంగులు ఉండాలి అంతేకాని ఏకపక్షంగా ఉండకూడదు కనుక నీ మైండ్ అవసరమైన దానికన్నా ఎక్కువ డబ్బులో వెనకాల పడ్డావు ఎంత కావాలి డబ్బు ఎక్కువ డబ్బు అర్థం అనర్థం భావ్య నిత్యం కనుక నువ్వు ఎక్కువ డబ్బు వెంటబడుతున్నావు నీకు ఆ దుఃఖానికి చేటు నీ మైండ్ పరిపలి పలుగెత్తు ఉంటాను డబ్బు డబ్బు డబ్బు డబ్బు కీర్తి కీర్తి కీర్తి కాంక్ష కాంక్ష కాంక్ష పేరు పేరు పేరు పేరు దౌర్జన్ కనుక ఆ రజోగుణం తీసేయి కూర్చో కళలను మూసుకో శ్వాస మీద జాస పెట్టు మైండ్ని శోణించి నీ మైండ్ ఒక వైరస్కి వచ్చింది కండి ఒక వైరస్ వచ్చింది వెర్రితలలు వేస్తుంది వెర్రితలలు కనుక నువ్వు కూర్చోవు ఇప్పుడు నీకు వాడికి బద్దకం లేదు వాడికి వాడికి అందరుగుతూ ఉంటాడు వాడి బద్దక నుంచి బయటకు వచ్చి వాడికి శీర్షాస్త్రం అక్కర్లేదు వాడికి బద్దకంలో ఎంతో పడుకునే వాడికి శిర్షాస్త్రం కానీ రాజగోణంలో ఉండేవాడికి ఎప్పుడో కొన్ని జన్మల కిందటే వాడు వాడు బద్దక నుంచి బయటకు వచ్చే పనులు చేస్తూనే ఉంటాడు కనుక వాడికి శీర్షాసనం కాదు వాడికి ధ్యానం కావాలి రాజయోగం ధ్యానయోగం చూడు బై నువ్వు గమ్ములు కూర్చో ఊరికే లొల్లు చేయకు చేతుల చేతులు పెట్టు కాళ్ళులో కాళ్ళు పెట్టు కళ్ళు రైనా మూసుకో గంట సేపు నువ్వు కళ్ళు తెరిచా ఉంటే కొరత లొల్లు నీ మనసు ఊరికే లొల్లి లొల్లి లొల్లు చేస్తాను ఏంట్రా మనస్సు ఆ మనస్సు ఏంట్రా ఒక గంట సేపు ఇక్కడ నిర్మానుష్యం కూర్చోలేవా నీకు ఎంతసేపు చుట్టూ మనుషులే ఉండాలా ఏదో ఒక విధా పని చేస్తూనే నువ్వు పనులు బాగా చేస్తున్నాడు ఏ పని చేసినా కానీ ఎందుకు పోచో కళ్ళు రెండు మూసుకో చేతుల్లో చేతులు పెట్టు ఊరికే వాదమాక పొద్దుకో పొద్దుంచి రాత్రి పడిపోయి ఏదో గొప్ప సోకటిస్లా మాట్లాడుతున్నావు పొట్టబొడిస్తే అర్చనలేదు నీకు మళ్ళీ నీలో చాలా వాక్చాతుర్యం గంభీర్యం అనుకున్నావు అందరినీ మంది లక్షల మంది అయితే మాట్లాడేస్తాం అనుకుంటున్నావు నీకు పొట్టబొడిస్తే అర్చనలేదు నోరు మూసుకో ఈ మనసును శూన్యం చేయి ధ్యాన యోగం చేయి చూశారు కనుక బద్ధకం నుంచి బయటపడ్డానికి ఒకనొక కర్మయోగం అయితే ఒకనొక క్రీడాయోగం అయితే మరి లేకపోతే అలాగే హఠయోగం అయితే రజోగుణ నుంచి ఆ మనసు యొక్క విర్రితలలు ఓకే ధ్యానం చేయి రోజు ఏమవుతుందంటే నిజమే నా మనసు శూన్యమైపోయింది ఎప్పుడు లేని ఆనందం నేను అనుభవించాను అలాంటి జీవితం ఎలా గడిపాను నేను ధ్యాన యోగంలోకి ఇప్పుడు వచ్చాను నేను ఈ ముప్పై సంవత్సరాల జీవితం వేస్ట్ అయిపోయి అనవసరంగా దేని వింటబడ్డానో నాకేం తెలియదు ఓకే కనుక నా జీవితంలో మొట్టమొదటిసారి శాంతం దొరికింది ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ధ్యానం గురువు గారు నాకు ధ్యానం నేర్పించారు నన్ను ఇవాటి నుంచి నేను కూడా అందరికీ ధ్యానం నేర్పిస్తాను ప్రపంచం అంతే బెదితలో వేస్తాను కనుక ధ్యానం చూసారా ఈ ధ్యాన యోగం కర్మయోగం అంటే క్రికెట్ బాగా ఆడాలి ధ్యాన యోగం అంటే ధ్యానం బాగా చేయాలి ధ్యానంలో నిష్ణాలు అంటే ధ్యాన యోగంలో ఏమవుతుందంటే మనతో మనం ఏకం నాద యోగంలో ఆ యొక్క నాదముతో ఏకము హఠయుగంలో ఆ శరీరం యొక్క ఆసనాలతో ఏకము మరి కర్మయుగంలో చేతులతో చేసే ఆ కర్మతో అనుసంధానము ధ్యాన యుగంలో మనతో మనం నా పెళ్ళం లేదు నా మూగుళ్ళు లేదు నా పిల్లలు లేరు ఏం లేదు నా ప్రజలు లేరు నా పార్టీ లేదు నా చీఫ్ మినిస్టర్షిప్ లేదు నా సర్పంచ్ గిరి లేదు నేను నాతో నేను నాతో ఉండడము అది రాజయోగము ధ్యాన యోగము మెడిటేషను చూసా అప్పుడు రజోగుణం నుంచి బయటకు వచ్చేస్తాం పూర్తిగా తర్వాత మూడు గుణాలు ఉన్నాయి తమో గుణము రజోగుణము సాత్వికము తమో గుణం నుంచి కోసం కొన్ని యోగాలు రజోగు నుంచి బయటకు పడ్డం కోసం ధ్యానయోగం మరి సాత్వికం అంటే వీడన్నీ మంచి పనులు చేస్తుంటాడు కానీ ఇది కూడా పెద్ద బంధం నువ్వు మంచి చేస్తుంటావు అందరికీ అంటే నీ కొడుకు డాడీ నేను బయటకు వెళ్తాను నా హోంవర్క్ నువ్వు చేయంటే నువ్వు వెళ్ళిన ఆయన నీ హోంవర్క్ నేనే చేస్తాను నేను అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటాను అని వాడు హోంవర్క్ చేస్తుంటాడు అంటే ఇది రైటా రాంగా ఆ తండ్రి అనుకుంటాడు నా కొడుకు నేను మంచి చేస్తున్నాను కానీ వాడు చెడు చేస్తున్నావు రెండు తన్ని వాడిని అరే నీ పని నువ్వు చేసుకో నీకు ఇష్టం లేదా బయటకు వెళ్ళకుంటావు ఫెయిల్ అవుతావు నువ్వు ఫెయిల్ అయినా నా సంబంధం లేదు కనుక మనం ఇంకొకరికి మంచి చేయడానికి పూతాం నా దగ్గర కొంతమంది వస్తారనుకోండి స్వామీజీ నాకు విపరీతమైన తలనొక్క నొప్పింది మీ చేతు పెడితే చాలు తలకాయ నొప్పిపోతుంది అవునా రానైనా నేను తలకాయ నొప్పి నేను నేను ఎంత మంచివాడిని తెలుసా సాత్వికడి నేను మంచివాడిని గుడ్ బాయ్ నీ నీ తలకా నొప్పి నేనే తీసేస్తున్నాను ఆయన పోతుంది కానీ ఆ తలకా నొప్పి నా కోసం వాడి తలకా నొప్పిస్తే ఎంత నష్టమో నా తలకొప్పితే నాకు ఇంకా ప్రపంచానికి ఇంకా ఎక్కువ నష్టం అంటే మనం ఏదో మంచి చేయబోయి మనం అన్ని చెడు చేసేస్తుంటాం చాలాసార్లు నైంటీ నైన్ అంటే ఆ సాత్వికల నుంచి కూడా బయటకు రావాలి అది జ్ఞానయోగం అందుకే శుభ అశుభ పరిత్యాగి అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు యో నృష్య ద్వేష్ నశోచతాంక్షభాశుభ పరి శుభ అశుభ పరిత్యాగి శుభం కూడా ఎందుకు అంటే వాడి మంచి నువ్వు చేయకూడదు వాడి మంచిని వాడే చేసుకోవాలి వాడి మంచి నువ్వు చేసేవనుకో నువ్వు శుభం చేసేవనుకో అది నీకు అశుభము వాడికి అశుభము నీ కొడుకు హోంవర్క్ నువ్వు చేస్తే వాడికి అశుభము నీకు అశుభం నిన్ను తీసుకెళ్లి జైలు వేస్తా నీ కొడుకు హోంవర్క్ నువ్వెందుకు చేసావు అంటే చాలా గొప్పవాడమన్నా మేము పట్టుకోలేమనా కనుక నీ కొడుకుని జీవితాన్ని పాడు చేస్తున్నావు నువ్వు నీ కొడుకు జీవితాన్ని పాడు చేసే హక్కు నీకు లేదు సంఘం ఒప్పుకోదు నువ్వు కొడుకును పుట్టించవచ్చు కానీ నీ కొడుకుని పాడు చేయడానికి సంఘం ఒప్పుకోదు కనుక జైలు శిక్ష విధించాల్సింది అంటే వీడికి ఆ శుభం జరిగింది వాడు చదువుకోకుండా చెడిపోయాడు నువ్వు చేసే శుభము ఉభయకుశలోపలి కాదు ఉభయ కుశ నష్టర్ మై డియర్ ఫ్రెండ్స్ కనుక ఆ సాత్విక ఆ యొక్క బయటకు రావాలి దానికి జ్ఞానం ఉండాలి నీ మనసు శూన్యం కానీ జ్ఞానం లేదు ఏం చేయాలో తెలియదు ఏం చేయకూడదు ఎంత చేయాలో తెలియదు ఎంత చేయకూడదు అది అంత జ్ఞానము అనకా జ్ఞాన యోగం ఎంత మాట్లాడాలి స్టేజ్ మీద ఎక్కిన తర్వాత ఎంత మాట్లాడకూడదు ఒక్క ముక్క మాట్లా తక్కువ మాట్లాడినా తెలిసిపోతుంది వీళ్ళు తక్కువ మాట్లాడని చెప్పేసి ఒక్క ముక్క అధికంగా మాట్లాడినారు ఏమిటి అలా మాట్లాడుతున్న వాడికి బుద్ధి జ్ఞానం లేదు ఎదురా వాడికి స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు వాడు ఇంట్లో మాట్లాడాల్సిన విషయం స్టేజ్ మీద మాట్లాడుతున్నాడు ఏంటి వాడు అంటే వాడి బుద్ధి జ్ఞానం లేదు వాడి జ్ఞాన యోగం చేయలేదు వాడు అభ్యాసం చేయలేదు నేను నాదయోగి కావాలంటే మరి అభ్యాసం చేయాలి కదా ఫస్ట్ యోగం అంటే ఏంటో తెలుసుకుని యోగ అభ్యాసం చేసి చేసి అప్పుడు యోగి అవుతాం నాదము నాదయోగము నాదయోగ అభ్యాసి నాదయోగి హఠయోగము హఠయోగ అభ్యాసి హఠయోగి కర్మయోగము కర్మయోగ అభ్యాసి కర్మయోగి ధ్యాన యోగము ధ్యాన యోగ జ్ఞానయోగము జ్ఞానయోగ అభ్యాసము జ్ఞాన యోగి చూసారు సోకరిటీసు జ్ఞానయోగి ధర్మం అంటే ఏంటి రా చెప్పరా అనేవాడు వాడు ఏదో కోసేవాడు జీరో మార్క్స్ కొట్టేవాడు న్యాయం అంటే ఏంటో చెప్పు కౌశల్యం అంటే ఏంటో చెప్పు అందరిని ప్రశ్నించేవాడు ఎవరికి ఏమి తెలియదు అని తెలిసిపోయింది అందరూ ఊరికి నోరుంది కదా అని వాగుతున్నారు కానీ బుద్ధి ఉండి నోరు ఇప్పటం లేదు ఎవడు జ్ఞానం ఉంటే కదా జ్ఞాన యోగం అంటే ఏంటో తెలిస్తే కదా ఆ జ్ఞాన యోగం అది అభ్యాసం చేస్తే కదా అప్పుడే కదా వాళ్ళు జ్ఞానయోగీ నాకు వాయిస్ ఉంది కదా అని నేను లతా మంగేష్కర్ అవుతాను ఏమిటి నోరు ఇప్పితే ఓకల్ కార్డ్స్ అందరికీ ఉంటాయి నోరు అందరికీ ఉంది నోటిలోంచి జ్ఞానం రావాలంటే వాళ్ళు జ్ఞానయోగం అంటే ఏంటో తెలుసుకుంది దాన్ని జీవితకాలం అభ్యాసం చేస్తే అప్పుడే కదా నోట్లోంచి జ్ఞానపుత్య మరి ముత్యాలు వచ్చేవి జ్ఞాన యోగం అంటే తెలియదు దాని అభ్యాసం అసలేదు నోరుంది పుట్టినప్పటి నుంచి చచ్చిన తోడు నోరు ఉంటుంది బడ్డ బడ్డ బడ్డ బడ్డ బడ్డ బడ్డ ఈ శరీరం నేను అనుకుంటే నువ్వు ఏనుగు యొక్క తోకే ఏడు శరీరాలు ఉన్నాయి స్థూల శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం మహాకాల శరీరం కనుక అవన్నీ తెలుసుకోకుండా ఈ కమ్యూనిస్టులు కానీ సోకాళ్ళు చొరవాకులు కానీ మరి సిద్ధాంతి కాదు ఏమిటి మాట్లాడుతున్నారు అర్థమే కాదు ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటారు చూడండి అలా ఉంది భూమండలం ఈ భూమండలం అంతా మిగతా ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్ వాళ్ళు చూస్తు పిచ్చివాడు ఏదైనా వాడి కారణం మార్క్స్ అంట వాళ్ళు చూడు వాళ్ళు మాటలు చూడు వాళ్ళ ఏంజల్స్ అంట వాళ్ళ చొరవాకుడు అంటారు ఆహాహా ఏమి మాటలు అంటే వాడు జ్ఞానయోగం లేదు మైడియర్ ఫ్రెండ్స్ ధ్యాన యోగంలోంచే ఆ మనసు కుదుటపడినప్పుడే మనసు ప్రతానించినప్పుడే వాడు ఏదన్నా జ్ఞానం సంపాదించుకుంటాడు కనుక ఆ జ్ఞాన యోగం మహాత్మా సర్వభూతాత్మ అసలు నేను శరీరమే కాదు అర్జున్ ని అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణుని భగవద్గీతలో ఎవరవయ్యా నువ్వు అంటే వాడు ఎవడు విడుకోడు లేదు విడికి చూశారు పుట్టి పెరిగారు ఒకటే కజిన్స్ వాళ్ళందరూ మరి అన్నీ ఉన్నాయి వాడి చెల్లెని వీడు పెళ్లి చేసుకున్నాడు మొత్తం అంత కలిసి ఆడారు క్రికెట్ ఆడారు అన్నీ చేస్తున్నారు నువ్వు ఎవరు అంటాడు ఫస్ట్ అంటే వాడికి అర్థం కాలేదు నువ్వెవడు ఈ కృష్ణుడు ఎవడు అర్జునుడికి అర్థం కాలేదు నువ్వు ఎవడయ్యా అప్పుడు కృష్ణుడు ఏం చెప్తాడు అహ మహాత్మా కూడా ఆకేశ నేను ఆత్మను అర్జునుడా సర్వభూతాశయస్థిత అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఎవరిచ నేనే సకలం నేనే ఆది నేనే మధ్యము నేనే అంతం నేను శరీరం కాదు ఆత్మ అంటే ఆ ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వడండి అంటే అది అది అఖండమైన జ్ఞానంలోంచి అనుభవంలోంచి పూర్ణ జాగ్రత్త నుంచి వచ్చిన ఆన్సర్ జ్ఞానయోగం జ్ఞానయోగి శంకరాచార్యవారు ఆది శంకరాచార్యవారు జ్ఞానయోగి ప్రభు ఒకసారి ఏమైందంటే ఏసు ప్రభు పదకొండేళ్ల వయసులో మాట్లాడుతున్నాడు ముసలాళ్ళందరూ ఇలా వింటున్నారు ఒక గ్రామంలో ఇందులో ఒక కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి మీ తల్లిగారు పిలుస్తున్నారు తొందరగా రావోయ్ ఓ యేసు అన్నాడనమాట ఇలా తిరిగాడు నా తల్లి దేవుని రాజ్యంలో లేని వాడు నా తల్లి తండ్రి కాదు చూశాడు అంటే ఆయన ఏం మాట్లాడాడు సో మై డియర్ ఫ్రెండ్స్ ఆ జ్ఞానంతో అంటే ఆ సత్యంతో ఏకం కావడమే జ్ఞానం ఆ జ్ఞానంతో ఏకం కావడం జ్ఞాన యోగం ఆ అభ్యాసం అప్పుడు జ్ఞాన యోగి సో చక్కగా సంగీతం పాడితే నాదంతో ఏకమైతే నా దయోగి బతకాన్ని బయట తీసుకొచ్చేందుకు నువ్వు తీర్థయాత్ర అంటాడు మీ తండ్రి చనిపోయాడు మీ తండ్రి ఆత్మ ఆ శాంతితో ఉంది నువ్వు పోయి గంగకెళ్ళి కాశీకి ఆ తీర్థం ముంచితే గాని మీ తండ్రి ఆత్మకి శాంతి రాదు అంటే తండ్రి ఆత్మకి శాంతింది ఆత్మకి ఎప్పుడు శాంతి మనసుకే అశాంతి కనుక ఆ పేరు చెప్పి వీడు ఇంట్లో ఉన్నాడు కదా వీడు గంగ కాశీకి వెళ్ళి వస్తే కానీ పోదు అందుకోసం అలాంటివన్నీ పెట్టారు నువ్వు గుడి చుట్టూ ప్రదర్శనలు చెయ్యి ముందే నువ్వు డైరెక్ట్గా ప్రదర్శించే ఎందుకు ప్రదర్శించాలి నీ నువ్వు ఇంకా చాలా లో లెవెల్ సోలు నీ బద్ధకం బయటకు రావాలి నాలుగు గుంజులు దాంట్ పొద్దు దాండాలు పెట్టు అంటే ఆ బద్ధకం పోవడానికే ఆ గుడి చుట్టూ తిరగడము ప్రదర్శన చేయడము కొండ ఎక్కడము పైన కొండ మీద ఎందుకు దేవుడు ఉన్నాడు నువ్వు కొండ కొండ కింద ఎందుకు దేవుడు నీ బద్దకం పోగొట్టడం కోసం అలా పెట్టారు ఎక్కువ కొండ దేవుడి కళ్ళ్యాడు కొండ మీదే ఉన్నాడు కొండ మీదే ఉంటాడా అవునండి కొండ మీద ఉంటాడు ఎందుకు సార్ నీ బతుకం పోవచ్చ ఎక్కు కొండ తిరుపతి కొండలు ఎక్కువ దిగు ఎక్కువ దిగు తొమ్మిది గంటలు పది గంటలు క్యూలో ఉంచో నీ బతుకం పోవాలి ఇంట్లో నీకు ఇక్కడి వస్తువు అక్కడ పెట్టడానికి నీ పెళ్ళాం కావాలి అక్కడ క్యూలో ఉంచో కొండలు ప్రదక్షిణలు చేయి నీ ముక్కు నీ నెలకి రాయి పదిసార్లు చూశారా ప్రతిదానికి ఒక అర్థం ఉంది అది కావాల్సిన వాళ్ళు ఆ బతుకలో వండేవాళ్ళు కొండలు ఎక్కుతారు దిగుతారు బతకం లేని వాళ్ళు కొండలు ఎందుకు ఎక్కాలి ఎక్కడ వాడు నువ్వు కొండ ఎక్కువ నేను ఉద్యోగం చేసేటప్పుడు చాలా మంది ఆఫీసర్లు అందరూ వచ్చేవాళ్ళు తిరుపతిలో భగవంతుని చూడటానికి వాళ్ళందరూ మా ఏరియాలో ఉండేది తిరుపతి కనుక నేను అందరినీ తిరుపతి తీసుకెళ్లి వెళ్ళి హోటల్లో పెట్టేసి కొండ మీద తీసుకెళ్లేసి వాళ్ళని క్యూల నుంచో పెట్టి నేను వెళ్ళి వస్తాను చెప్పేసి లైబ్రరీలో చదువుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళంతా తిరిగి తిరిగి తిరిగి వచ్చేసి మళ్ళీ ఒక రోజు తర్వాత పన్నెండు గంటల తర్వాత మళ్ళీ లైబ్రరీకి చదువుకుంటూ ఉండేవాడిని పుస్తకాలు మళ్ళీ కింద దిగ్గొచ్చి నాకు ఆ కొండలు నాకు ఆ పుస్తకాలు కావాలి వాళ్ళకి ఈ పుస్తకాలు వాళ్ళకి ఆ కొండలు కావాలి అంటే ఎవరి లెవెల్ వాడిది కొన్ని జన్మల్లో మనం తమో గుణంలో ఉంటాము ఫస్ట్లో తర్వాత కొన్ని జన్మల రజోగుణాలు ఉంటాము తర్వాత కొన్ని జన్మల సాత్వికంలో ఉంటాం అనుక ఆ సాత్వికంలో ఉండేవాడికి ఇంకోటికి నేను మంచి చేయకూడదు నా కొడుకు హోంవర్క్ నేను చేయకూడదు వాడిని వాడికే వదిలిపెట్టే వాడి కర్మకు వాడినే వదిలిపెట్టేయాలి అని చెప్పేసి తన పంతను చేసుకోవడమే జ్ఞాన యోగం కృష్ణుడు ఏం చెప్పాడు పాండవులను కరువులని మీ ఇద్దరు కొట్టుకుంటే కొట్టుకోండి మీ ఇష్టం నాకు ఏం పని లేదు చూస్తాను డ్రామా చూస్తాను మీ కర్మల్లో మీ జయజీవితాలకు నా జీవితానికి సంబంధమే లేదు ఆయన ఒక చక్కని చెప్తే అందరినీ చంపేయచ్చు చంపాడా వాళ్ళని చప్పడం వీళ్ళ హోంవర్క్ వీళ్ళ హోంవర్క్ ఆయన చేయడు పాండవులు హోంవర్కే కౌరవులను చంపడం సత్యభామ హోంవర్కే నరకాలుసు చెప్పడం కృష్ణుడికి అది హోంవర్క్ కాదు నువ్వు చంపు నీవంత ఉంటా మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్ అండ్ మై డియర్ మళ్ళొకసారి తెలుసుకుందాము చక్కగా తెలుసుకుందాం యోగము అంటే కలయిక కనుక యోగ అభ్యాసం అంటే ఆ కలయికను నిరంతరము చేస్తూనే ఉండడము అప్పుడు యోగి అవుతావు మీరాబాయి ఆవిడ కృష్ణుడితో కలిసిపోయింది అంటే ఇంకొక ఒక మహాత్ముడితో ఒక పుణ్య ఒక గొప్ప వాడితో మనం తదాఖి చెందడం ఉందే దాని పేరు భక్తి యోగం కనుక హనుమాచాలు వారు వెంకటేశ్వర స్వామితో లాయమైపోయారు అది భక్తి యోగం మీరాబాయి కృష్ణుడితో ఆంజనేయ స్వామి రాముడితో చూశారా వివేకానందుడు రామకృష్ణ పరమ హంస పట్ల సో ఆ ఒక ఉన్నతమైన వ్యక్తి మీద నీ యొక్క జీవితాన్ని నువ్వు అద్భుతం చేసుకోవడము అది భక్తి యోగం అంటే ఈ జీవితము ఆ జీవితంతో కలిసిపోయింది ఈ జీవితము ఆ జీవితంలో తదాత్మ్యం చెందింది రుక్మిణి కృష్ణుడిలో కలిసిపోయింది సత్యభామ కలవలేదు కృష్ణుడితో కొట్లాడుతూ ఉండింది కనుక రుక్మిణి ఆ యొక్క ఎంతసేపు ఆ భక్తిలో ఉంటుంది సత్యభామ వేరే పనుల్లో ఉంటుంది భక్తి యోగం త్యాగరాజు ఆ రాముడిలో కలిసిపోయి ఉన్నాడు ఆయన కనుక ఆయన నూట నుంచి ఎప్పుడు ఆ రామ సంకీర్తనలే రామ నామస్మరణే తెలిసే రామచింతన సేయవే ఓ మన స తెలిసి రామచింతన్ చే ఆయన ఎంతసేపు రామచింతన్లో ఉన్నాడు అదే ఆయనకు యోగం భక్తి యోగం అనేక యోగాలు ఉన్నాయి కనుక మై ఫ్రెండ్స్ నీ మైండ్ వెల్లిదల చేసినప్పుడు ధ్యాన యోగం ఒకటి ఇంకోటి భక్తి యోగం కనుక మనం ఏం చేస్తాము సంవత్సరానికి ఒకసారి కృష్ణాష్టం వచ్చినప్పుడు మనం కృష్ణుడి ఫోటోలు తెరిచి దుమ్ము దొలిపి కృష్ణాష్టమం చేస్తాం రామనమం వచ్చినప్పుడు రాముడి ఫోటోలు దులుపుతాం వినాయక చవితి వినాయకుడి ఫోటోలు దొలుపుతాం కానీ మీరాబాయి ఎప్పుడు కృష్ణుడితో అది భక్తి యోగం ఇది భక్తి యోగం కాదు అంటే ఆ రోజు నువ్వు ఏ పండుగ వస్తే ఆ యొక్క ఫోటోలు దొలిపి ఆ యొక్క విగ్రహాలు దొలిపిచ్చేసినది ఇదంతా కర్మ కర్మయోగం కర్మకాండ ఆ కర్మకాండలో యోగం అంతేకాని అది భక్తి అక్కడ మీరాబాయి త్యాగరాజు హనుమంతుడు రుక్మిణి తుకారాము తులసిదాసు త్యాగరాజు చూసారా వీళ్ళు భక్తి మనం వినాయక చదువుతున్నాడు వినాయకుడు విగ్రహాలు కృష్ణ కృష్ణాష్టం నాడు కృష్ణుడు విగ్రహాలు రామ నవమినాడు రాముడి విగ్రహాలు చూస్తే నితాంత మితాంత మనకి మన పెళ్ళాము మన మోగుడు మన పిల్లలు ఆ అంటే అది అక్కడ భక్తి యోగము జీరో అంటే అక్కడ చేస్తున్నా ఏదో కర్మ చేస్తున్నావు అంటే ఆ వినాయక చక్కగా బొమ్మలు చేయడము మళ్ళీ దాన్ని చేయడము అది కర్మలో నిష్ణాత చేసే కర్మలో నిష్ణాత చక్కగా విగ్రహాలు చక్కడము చేయడము విగ్రహాలు కావాలి ఆ శిల్ప కళా రాధన అది కర్మ కర్మయోగం కింద వస్తుంది అది ఆ చాప్టర్ అంతా అది భక్తి యోగం కింద రాదు కనుక నీ బద్ధకాన్ని పోగొట్టడం కోసం ప్రతిసారి వినాయకుడు వస్తు వినాయక చవితి వస్తుంటుంది దసరా వస్తుంటుంది దీపావళి వస్తుంటుంది సంక్రాంతి వస్తుంటుంది ముగ్గులు చల్లాల్సిందే మరి బతుకమ్మ పెట్టాల్సిందే పూలు పెట్టాల్సిందే క్లీన్ చేసుకోవాల్సిందే కర్మయోగము రోజు రోజుకి పండుగ ఎందుకు వస్తుంటే పండుగ నాడైనా నువ్వు ఇల్లంతా శుభ్రం చేస్తావు నీ ఒళ్ళులంతా శుభ్రం చేసుకుంటావు ఇదంతా కర్మయోగం కింద వస్తుంది భక్తి యోగం కింద రాదు ధ్యాన కింద రాదు జ్ఞాన కింద రాదు పండుగలు పబ్బాలు తీర్థయాత్రలు ఇవన్నీ కర్మయోగాల కింద వస్తాయి నీ బద్దకం పోగడం కోసం పండగ ఏం చేస్తాము దసరా పండగ కానీ నాలుగు గంటలకు వెళ్ళి వేస్తాము మరి కట్టుకుంటాము చేస్తాము మామూలుగా అయితే తొమ్మిది గంటలు అంటే ఆ రోజు నీ బద్ధకం పోగొట్టడం కోసం ఆ రామనవమి ఆ వినాయక చవితి ఆ దసరా ఆ సంక్రాంతి అని శివరాత్రి మన రాత్రి మనం పాడుకుంటాం మేల్కోవయ్యా యాదవ్ బద్ధకం శివరాత్రి శివరాత్రి మనం జాగరణ చేద్దాం ఏదో పాటలు పాడుతూ భజనలు పడుతూ మేల్కొని ఉండాలి ఉపవాసం పొద్దుగా కదా ఆ రోజు ఉపవాసం అంటే నీ ఆ బేసిక్ ఇన్స్టింక్ట్స్ని ఆ తమ్ముగుణం అనేది బేసిక్ ఇన్స్టిడెంట్ బాడీ ఇన్స్టెంట్ దానిలోంచి బయటపడేసేందుకే శివరాత్రి ఉపవాసము రాత్రి జాగరణ ప్రతిరోజు పడుకోవాలా ఈరోజు పడుకోమాక ప్రతిరోజు తింటావా ఈరోజు తినద్దు చూసారు అంటే ఆ తినే అలవాటు నిద్రపోయే అలవాటు నుంచి బయటికి రా బద్ధకం బివరాత్రి చూసారా అంటే ఇవన్నీ శివుడి పట్ల భక్తి కాదు శివుడి పట్ల భక్తి ఎవరికి ఉంది భక్త కన్నప్పకుంది నీకుందా నువ్వు లేదు నీకు బద్ధకం పోవాలంతే శివరాత్రులైనా సరే రామనవం అయిన సరే కృష్ణాష్టమైనా సరే వినాయక చవితి అయినా సరే దుర్గా నవరాత్రులైనా సరే నీ బద్ధకం పోగొట్టం కోసం ఉంది కనుక భక్త కన్నపకి ఆయన అక్కడ వ్యక్తి ఆధిపత్యం అయిపోయాడు అనమాట మై డియర్ ఫ్రెండ్స్ భక్తి యోగం అనేది అది సపరేట్ అది అందరికీ లభ్యం కాదు అందరికీ లభ్యమవి కర్మయోగము ధ్యాన యోగము ధ్యాన యోగం అన్నీ అయిన జ్ఞాన యోగం శరీరంతో చేసేది కర్మయోగము మనస్సుతో చేసేది ఈ నాద యోగము ఈ ధ్యాన యోగము మనం పాడతాము మనం పాడినప్పుడు శరీరంతో ఏమీ చేయటం ఆ మనసుని శృతి మీద మీద ఉంచుతాం కనుక శరీరం స్తబ్దుగా ఉంది మనసు ఆ శృతితో అయితో ఏకమవుతుంది అలాగే ధ్యానం మనసు నిర్మాషం సంగీతంలో మనసు ఏక ధారగా ఆ శృతి మీద ఉంటుంది ధ్యాన యుగంలో మనసే